కో కో కోన కోన వద్ద కొండ కొండ పైన కోట కోట బయట పేట పేట చివర తోట తోట నడుమ బాట బాట పక్క బండ బండ మీద గుండు గుండు వెనుక గూడు గూటిలోన గువ